కీర్తన మూడు వందల యాభై రెండు మనసు నమ్మ నేర్చితే మనుజుడే దేవుడౌను తనలోనే ఉన్నవాడు తావు కొని దైవము మగనిపై బత్తి చేసి మగువ యొక్కరితే తెగి పరలోకము సాధించినట వగివీర వైష్ణవుడై ఉన్నవాడు గుల్చి అగపడి ఘన ఘనమోక్షమంద నోపడా కై పగవారి నిదిరించి బంటొకడు మేలైన పదవులంది మెరసీనట వేలతో సుజ్ఞాని శ్రీ విష్ణు కైంకర్యాలు చేసి కాలమందే అందరిలో ఘనుడుగా నోపడా పరమపురుషార్థపు పని చేసి ఒకరుడు అరిది నదిక పుణ్యుడయ్యి నట నిరతి శ్రీవేంకటేశ నిన్ను పూజించి దాసుడు పరమో నిహమోజింది ప్రతుగణనో పడ